దేవుని వాక్యం ధ్యానించే ముందు కొంత ప్రార్థనల సమయం గడుద్దాం ప్రార్థన చేయడం ప్రభావాన పరశుధురేవా యుగ సమాప్తి చివర్లు మేము ఉంటున్నాం మీరాకడకు ఈ యుగ సంబంధించిన సూచనలు అన్ని నెరవేరుతున్నాయి అవును ప్రభా అన్ని నెరవేరుతున్నాయి అవి సంపూర్తి అవుతున్నాయి వాటికి ఖచ్చితంగా మీరు అక్కడ ఎంతో సమీపంగా ఉందని మేము విశ్వసిస్తున్నాం అందులో మాకు అనుమానం లేదు కానీ మతపరమైన జీవితం ప్రభా ఇంకా ఆలస్యమవుతుంది ఇంకా ఆలస్యమవుతుంది అని ప్రభా పేద రాష్ట్ర కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు వాళ్ళు కానీ లోకస్తులు కూడా అదే రీతి జ్ఞాపకం చేసుకుంటున్నారు అంతా యథావిధిగానే ఉంది కదా సూర్యుడు ఉదయించడం అస్తమించడం సమర్థించుకుంటున్నారు ప్రభా కానీ ఎవ్వరూ గురి సమయంలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ కొనిపోయిన అన్న వాక్యం మమ్మల్ని ఈ రోజు జ్ఞాపకం చేస్తుంది ప్రభా అవును రాజా అంతా నిమ్మలంగా ఉంది అనుకున్నప్పుడు ప్రవ్వా అమాంతంగా వారి మీదకి ఉపద్రం వచ్చిందినైనా ఆ రోజు అలాగ నే మనుషకు దినమున ఉండును అన్నారు ప్రవ్వాటి లోకం అంతా సమాధానంగా ఉంది అనుకుంటున్నారు ప్రవ్వా టూ థౌజండ్ యాజకులు ప్రవక్తలు అందరు ప్రవ్వా ఈ సంవత్సరం దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశ్రయిస్తాడు అంతా సమాధానం ఉంటది అని ప్రవచిస్తారు నైన్ కానీ మీ వాక్యము దానికి విరోధంగా ఉంది ప్రభా అవును రాజా మీ వాక్యము ఇవి దుర్దినం లని హెచ్చరిస్తుంది ఎఫస్ రాష్ట్ర పత్రికలో ఇంకా భయంకరమైన దుర్దినంలు అయినా గానీ మీ బిడ్డల్ని మీరు కాచి కాపాడుతున్నారు మా చుట్టూ వేసి కాచి కాపాడుతున్నారు అవును ప్రభా రేపటి గురించి చింతకుని మమ్మల్ని హెచ్చరించినారు నైన్ కాబట్టి మేము చింతించాం ప్రభా అవును రాజా మీ యొక్క చిత్తానుసారంగా మేము జీవించాల మీరు మాకు ఎటువంటి పని అప్పగించింద్రో ఆ పని మీ లోకంలో ముగించుకోవాలా ఎందుకంటే ప్రభావా హెచ్చరిస్తా ఉన్నారు పర్లవ రాజ్యంలో అడుగు పెడతారు క్రైస్తవులు కానీ మీ సన్నిధికి మీ చెంతకు రాలేరు అని కూడా మీరు చూపించినారు అవును ప్రభావా దాని వెలుగునందరు సంచరించు గాని భూరాజులే అందులోనికి తమ మహిమను తీసుకుని వస్తారని వాక్యం చూపించారు మీరు ప్రకటన గ్రంథంలో కాబట్టి ప్రభా మేము భూ రాజులాగుండాలా భూ సంబంధులకు మేము రాజులాగుండాలా అంటే మీ యొక్క వాక్యాన్ని మేము ప్రకటించాలా అవును ప్రభా మేము కూడా భూసంబంధలాగా ఉండకుండా పరలోక సంబంధంలాగా మేము జీవించాలా అవును ప్రభా ఈ కుటుంబము ఒకప్పుడు సేవకులతో నిండిన కుటుంబం ప్రభా సేవ చేసిన కుటుంబం ప్రభా అనేక ప్రాంతాల అనేకలను రక్షణ అనిపించిన కుటుంబం ప్రభావ అవిషని క్షణం జ్ఞాపకం చేసుకోండి అవును ప్రభుత్వం చేసిన యొక్క సేవను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించినాం వారు ఏ రీతిగా ఎంత కష్టపడి ప్రయాసపడి సేవ చేసినారో అది జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దానికి తగిన ప్రతిఫలం మీరు విస్తారని మేము విశ్వసిస్తున్నాం అవును ప్రభా కానీ ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగానే వారి జీవితాన్ని సరి చేసుకోవాలని అవును ప్రభా కూడా తండ్రి అదే రీతిగా సేవ చేయాలా అన్నిటిని మీ చెంతగా నడిపించాలా చీకటి శక్తులను అంధకార శక్తులను తన మళ్ళీ పాతలను కంచి వేసి ప్రవ్వాడి బంధకాల నుంచి మనుషులను మేము బయట తీసుకొచ్చిన నడిపించండి ఆయన అటువంటి సేవకులుగా వీళ్ళని కుటుంబీకులను తయారు చేయాలని ప్రార్థిస్తున్నాం మీరు డాడీ ఏ రీతిగా చేసిండో ప్రభావా అటువంటి అటు ఇంకా దానికంటే మించిన సేవ చేయాలా అవును ప్రభావ ఎన్నడూ దున్నని రీతిగా భూమిని దున్నాలా అటువంటి సేవకులుగా తయారు చేయాలి ఎందుకంటే ప్రభావ మేము మీ పని చేసినప్పుడు మీరు మా పని చేస్తారు అది మేము విశ్వసిస్తున్న మీ కాబట్టి నిస్వార్థంగా మేము అటువంటి సేవలో మేము ముందు పోలాగిన సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ప్రభు మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి లోకమంతా ఆనందిస్తుంది పండగలో పని మేము మీలో పండగ చేసుకుంటాం ప్రభు మేమెడు ప్రభా జీజస్ నే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎందుకంటే పండగలకు కూడా మీరే అధిపతి పండగ చేసే బదులు మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాం ప్రవ్వా సబ్బాత్కు ప్రభువు మీరునైనా కాబట్టి మేము సబ్బాత్ ఆరాధిస్తున్నాం మిమ్మల్ని ఆరాధించడం వలన సబ్బాత్కు ప్రాధాన్యత ఇస్తానే ప్రవ్వా కానీ మీకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సబ్బాత్ ఆచరించినట్టు అని కాబట్టి ఆ విషయాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మా మాట్లాడండి మా జీవితాన్ని సరిచేయండి మమ్మల్ని అందరినీ మీరు ముఖ్యంగా ప్రభావ ఇక్కడ చేసిన ప్రతి ప్రార్థన దేవదూతలు వారి పాత్రలలో మీ సన్నిధికి తీసుకుపోయినారని విశ్వసిస్తాం ఎందుకంటే వాక్యం ఆ ఉంది ప్రభా మా ప్రార్థనలన్నీ పాత్రలలో దేవదూతలు తీసుకుని వాక్యం చూపిస్తారు మీరు మాకు ప్రార్థన కూడా విఫలం కాదు అని మేము విశ్వసిన ఈ క్షణం అవును ప్రభా ప్రతిది మీ సన్నిధికి చేరాలా వాటికి మీరు జవాబు ఇవ్వాలా అది విధానం ప్రభా మీ బిడల పట్ల మీకు అటువంటి అవును రజ ఆసఖ్యత ఆధిక్యత ఉంది ప్రభా అవును ప్రభావ అబ్రామ్ లా చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్స్తున్నారు కాబట్టి అబ్రాము సంతనం మేమే కాబట్టి ఆ వాగ్దానాలన్నీ మాయే మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రభావ కాబట్టి వాగ్దానం నెరవేర్చి అవును ప్రభావ మమ్మల్ని అందరినీ మీ కొరకు ఇప్పుడు మేము వాక్యాన్ని ధనించబోతుండగా మా యొక్క హృదయాన్ని సరిచేయండి మా ఆత్మీనియత విండి వాటిని సరిగా అర్థం చేసుకోవాలా అవును ప్రభా ప్రతి వాక్యాన్ని మేము పాటించాలా పాటించకపోతే మా విశ్వాసం సన్నగిలుతుంది ప్రభావ కాబట్టి మా విశ్వాసాన్ని బాధపరిచి మీరు మహిమనందం ఏ స్నానం ప్రార్థిస్తున్నాం తండ్రియా నేను వస్తుంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది ఏంటంటే అనేక మనం ఏదో ఒక రీతిగా వాక్యాలు ప్రేరేపించబడము అవి మనం వచ్చి ప్రకటించడానికి చూస్తూ ఉంటాం కానీ నాకు ప్రభు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసింది ఏంటంటే మనము దేవుని వాక్యాన్ని ఎట్లా ప్రకటించాల ఒక బైబుల్ కాలేజీ లేకపోతే వాళ్ళు ఒక సబ్జెక్ట్స్ పెట్టుకుంటారు వాటిని ఏమంటారు అంటే రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక సబ్జెక్ట్ పేరు హోమ్లిటిక్స్ ఇంకో సబ్జెక్ట్ పేరు హెర్మోన్యూటిక్స్ బైబుల్ కాలేజ్ లో ఇవి సబ్జెక్ట్స్ అన్నట్టు ఆంథ్రపాలజీ న్యూమెటాలజీ ఇట్లాంటి కొన్ని పేపర్స్ ఉంటాయి సబ్జెక్ట్ పేపర్లు అవి న్యూమెటాలజీ అంటే పరిశుధాత్మ గురించి స్టడీ అదొక బుక్ అన్నట్టు ఒక సబ్జెక్టు ఆంథ్రపాలజీ అంటే మానవుని గురించి ఆది మానవుడి నుంచి ఈ రోజు వరకు మనుషులు ఎట్లా జీవించినది దానిమీద ఉంటుంది అట్లనే హోమలిటిక్స్ హెర్మోన్యూటిక్స్ అనే రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి ఇవి ఏందంటే అంటే ఎట్లా ప్రకటించాలా ఎట్లా వాక్యం బోధించాలా హెర్మన్యూటిక్స్ అంటే ఎట్లా సిద్ధపడాలి వాక్యం ఎట్లా తయారు చేసుకోవాలా మన పుస్తకము బైబుల్ డిక్షనరీలు కామెంటరీలు అన్ని పక్కకు పెట్టుకుని ఒక అంశం తీసుకుని ఎట్లా తయారు చేసుకోవాలి వాక్యం అనేది నేర్త అనేట నేను అవన్నీ చేసిన కాబట్టి నాకు తెలుసు అవన్నీ కానీ చూడండి ఆ టూల్స్ అవన్నీ ఎప్పుడు పనికి వస్తాయంటే ఫస్ట్ పాయింట్ నీకు రక్షణ అనుభవం ఉండాలా సెకండ్ పాయింట్ పరిశుధాత్మ అభిషేకం ఉండాలా ఈ రెండు లేకుండా ఆ టూల్స్ పనికిరావు కానీ ఈ రెండు లేకుండా టూల్స్ వాడుతారు మనుషులు ఈ రోజులలో సేవ జీవితంలో నేను చూస్తున్నా రక్షణ అనుభవం ఉండదు పరశురాత్మ అభిషేకం ఉండదు కానీ టూల్స్ వాడుకుంటారు అంటే మానవ తలంపులు అన్నట్టు అవి టూల్స్ ఆ టూల్స్ ఎప్పుడు నీకు పనికొస్తాయి అంటే నీ ఇప్పుడు అభిషేకం ఉంటాయి మతపరమైన జీవితంలో క్రైస్తవ జీవితంలో ఎందుకంటే ట్రెడిషనల్ మెయిన్ లైన్ చర్చ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కాబట్టి ఆ అనుభవంలో నేనున్నాను కాబట్టి నాకు తెలుసు బ్రదరిని సంఘాలలో తిరిగిన వాడిని హెబ్రోల్ సంఘంలో చాలా యవన కాలంలో అంతా స్పెండ్ చేసిన దాని తర్వాత ఈ పెంతకొస్తే టైప్ ఆఫ్ సంఘాలలో తిరిగిన వాడిని అవన్నీ ప్రభు చూపించండి వ్యాప్తి సంఘంలో చానాకాలం ఉన్నవాడిని మెతరీస్ సంఘంలో కూడా సేవ చేసిన వాడిని అన్ని సంఘాలతో పాటు సేవ చేసిన వాడిని నుంచి బయటకి ఎందుకు తీసుకువచ్చేది నాకు ఇప్పటికీ అర్థం కాదు కానీ ఒక విషయం ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే అవన్నీ విధానాలు నువ్వు చూసిన కరెక్టే కానీ అవి మనుషులు ఏర్పరచుకునే విధానాలు ఇప్పుడు కేథలిక్ మతం నుంచి లూతర్ బయటకు వచ్చి లూతరి సంఘం స్టార్ట్ చేసింది అతని నుంచి ఇంకొంత బయటకు వచ్చారు జ్వింగ్లీ అనేవాడు బయటకొచ్చింది అటు రకరకాల మనుషులు బయటకు వచ్చారు మనం మెతరీస్ సంఘం చూస్తాం కదా మెతరీ సంఘం రెండు మెథరీస్ లు కనిపిస్తామని మెతరీ నుంచి ఒక గొప్ప సేవకరాలు వస్తాయి నీకు జ్ఞాపకం ఉందో చరిత్రలో కేతరిన్ తుల్మన్ నీకు బాధ తెలుసే కనీస ఉన్నదా అబ్బా మెచ్చుకోవాలా ఆయన ఎంత ట్రాకింగ్ చేసిండు రికార్డింగ్స్ ఎక్కడ ఏ కొనాలా ఏముందో ఆయన తెలుసు మై ఘట నాకు గుర్తులేదు నేను చెప్పినట్లు కేథరిన్ కుల్మన్ అని చాలా ఫేమస్ సేవకురాలు ఈ రోజు మీకు బెని హిన్ తెలుసు బెని హిన్ ఆమె దగ్గర సేవకు పెట్టాడు మీటింగ్స్ అక్కడ నుంచి కానీ ఒక్కడు ఈ రోజుకి నాకు అక్కడ నుంచి రాలేదంటాడు ఒకసారి ఆయన స్టేజ్ మీద ఐ హేకన్ ద మ్యాన్ ఫ్రం హార్ అన్నాడు స్ట్రైట్ గా అన్నాడు వాళ్ళ గురించి నేను చెప్తాను వాళ్ళ గురించి వ్యతిరేక నేను కానీ ఒక మెథడిస్ట్ అనే ట్రెడిషనల్ సంఘం నుంచి అంత గొప్ప సేవకురాలు రావడం ఇప్పుడు ఈరోజు చూస్తారు కదా మీరు ఇట్లాంటి అందరు పడిపోతుంటారు ఆమె నుంచి స్టార్ట్ అయింది అది కేథరిన్ ఫిల్ నుంచి స్టార్ట్ అయింది ఆమె మెథడిస్ట్ సంఘస్లు అయితే ఆమె గురించి ఆమె చరిత్ర నేను యవనస్ వివాహం చేసుకోకుండా డెడికేట్ చేసుకుని బాగా సేవ చేసింది అద్భుతాలు ఆమె సేవలో వింత రకమైన అద్భుతాలు ఎప్పుడు కని వినియారుగా అద్భుతాలు జరిగాయి ఆటోమేటిక్ వంకర చేతులు సీదా కావడం కన్నిచూపులు మూగవాళ్ళు అద్భుతాలు అటువంటి సేవకురాలు ఆయమే అయితే ఆమె ఒక మిస్టేక్ చేస్తది ఏం మిస్టేక్ చేస్తా ఒక బిజినెస్ మైండ్ పెళ్లి చేసుకుంటది బిజినెస్ ఉంది అందులో గాడ్స్ జనరల్స్ అనే బుక్ లో చరిత్ర గురించి రాసినారు ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకొని తన సేవ అంత డెస్ట్రాయ్ అయిపోతుంది మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది ప్రపంచం అంత సేవకురాలు ఏమి ఎక్కడెక్కడో ప్రాంతాలపై సేవ చేసేటే ఆ మ్యారేజ్ చేయడం వల్ల మిస్టేక్ అయిపోయి మొత్తం కునిగిపోతుంది ఇంకా నిశ్చాత స్థితిలోకి వచ్చేసి ఇంకా ఏం లైఫ్ అనుకుంటది అంటే ఒక గొప్ప సేవకురాలు అట్లా పడిపోవడం మనకు కూడా ఆశ్చర్యకరంగా ఉంటది కదా కానీ మనకు ఎందుకు చూపిస్తారు దేవుడు ఈ లెసన్స్ అనేది మనం నేర్చుకోవాలా తర్వాత ఆమె ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ఎన్నో రోజుల్లో దాని తర్వాత చూడండి ఆయన ఎంత జాలీ దయగల దేవుడు మనం ఎన్ని మిస్టేక్స్ చేసినా సహిస్తుంటాడు భరిస్తుంటాడు తిరిగి లేవనెత్తుతా ఉంటాడు నీతి ఎన్నిసార్లు పడినాను ఎన్నిసార్లు పడినాను లేపుతా ఉంటాడు కానీ ఒక లేపాడు వదిలేస్తాడు ఆ టైంలో మనం ఉన్నాం ఈరోజు ఎందుకంటే ఒకసారి ఆయనలో వెలిగింపబడి పడిపోయిన వాడిని తిరిగి అసాధ్యమనుదా లేదా ఆ టైంలో మనం ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు పడి పిల్లలు లేపడం చాలా కష్టం కాబట్టి నిలబడిన వాడు తనున్న స్థలంలో నిలబడడాన్ని సిద్ధపరచుకోమంటాడు పడిపోకుండా జాగ్రత్త పడండి అంటాడు ఆయమే తర్వాత చాలా మంది కించపరుస్తారు నువ్వు మ్యారేజ్ డిస్ట్రాయ్ చేసుకున్నావు నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు నీ సేవ చేయడగొట్టుకున్నావు మ్యారేజ్ చేసుకున్నావు మ్యారేజ్ డివోర్స్ ఇచ్చేసినవు బర్త్ మొత్తం కల్యాబ్ చేసుకున్నావు అనేసి కృంగ తీస్తారు ఆయన సేవ మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంటే చూడండి దేవుని దృష్టిలో ఎప్పుడన్నా గతం గురించి ఎప్పుడు వరిగాడైనా మనం కూడా గతం గురించి నేను నేర్చుకున్నా లెసన్ ఎందుకంటే దాబిదరాజు విషయంలో కూడా మనం గమనిస్తాం ఏంటంటే తను తప్పు చేస్తాడు ఉరియా బారియా విషయంలో మనం చూస్తాం కదా బత్సేబా కరెక్టేనా బత్సేబా విషయంలో పాపం చేస్తాడు ఎందుకంటే నీ పొరుగు అనేది ఏది కూడా ఆశించకూడనేది పద్యాగిలలో ఆయన దాన్ని ఉల్లంఘించాడు ఉల్లంఘించి పాపం ఆయన వివాహం చేసుకున్నా తర్వాత భర్తని ఫ్రంట్ లైన్ లో నిలబెడతాడు యుద్ధంలో అసలు వాడు పొలం గాసుకునేటోడు పొలాలు చేసుకునేట్టాడు పొలం పండించుకునేటోడు వాడిని తీసుకోపోయి సోల్జర్స్ లాగా ఫ్రంట్ రో లో పెడితే ఫస్ట్ చచ్చిపెడుతుంది వాడే యుద్దం రాని ఫ్రంట్ రో పెడతాడు అంత కన్నింగ్ గా తయారైతాడు దావిదు నా స్నేహితులనేసి మళ్ళీ నుంచి బిరుదు పొందుకున్నాడు కానీ ఆయన ఒక దశలో అంత కన్నింగ్ గా ఎందుకంటే ఈ లోకాధితమైన జీవితం అంటే తయారు చేసింది నేను దాని తర్వాత ఆయన చనిపోతాడు ఉరియా ఆమె వేడుస్తా ఉంటది భార్య కానీ ప్రెగ్నెంట్ ఉంటది పాప లేడీ అయితే పాప పుడతాది ఆమెకి పాప కొడుతుంది అంటే దా దావిదు కుమార్తె ఆమె పేరు ఆమె పాప రాత్రి చనిపోతుంది చనిపోతే దావిదు అని తెలిసి ఎన్ని తప్పులు చేసిండో అన్ని తప్పులు చేసి పశ్చాత్తపడి కుమిలి ఏడుస్తా ఉంటాడు రాత్రి అంతా ఏడుస్తాడు నిద్ర ఆ పాప చనిపోయింది ఇంకా తెల్లవారి చనిపోయిందని చెప్తే అప్పుడు ఏడుపు ఇంకా ఆయన మందిరానికి వెళ్ళిపోతారు బయటికి రాడు ఒక వన్ టూ వీక్స్ వరకు రాజుడు కదా రాజు పరిపాలన చెయ్యాల కదా అడ్మినిస్ట్రేషన్ చేయాలి చెయ్యకుండా లోపాల గురించింటాడు అప్పుడు నా తాను ప్రాఫిట్ వచ్చి మాట్లాడతాడు నాతాను ప్రవక్త అది మనకు లెసన్ ఏమని చెప్తారంటే ఇంకా ఎంతకాలం గెడుస్తా ఉంటావు ఇంకా ఎంతకాలం దుఃఖపడతా ఉంటావు అయిపోయింది కదా దుఃఖం అది అది ముగించిపోయింది ఆ కాలం ముగించిపోయింది పాప చనిపోయింది అది అయిపోయింది డేస్ అయిల్పోయినాయి ఇంకా నువ్వు దుఃఖంలో ఉంటావు అంటే మనం గతంలో ఉండొద్దు అన్న విషయము ఆ పర్వక్త ద్వారా ఎవరు మాట్లాడుతున్నాం పాస్ట్ లో మనం ఎవరు ఉండలేము కూడా అసాధ్యం అది నీ ఫీలింగ్స్ ఉంటాయి పాస్ట్ లో కానీ పాస్ట్ కథచ్చిపోయింది కదా ఇంకొక ఇంకొక వన్ ఇంకొక ఇంకొక ఫైవ్ ఇంకొక వన్ అవర్ గా త్రీ క్లాక్ గతించిపోతుంది ఇంకా రాదండి త్రీ ఓ క్లాక్ ఈ ఈ రోజు మధ్యాహ్నం మళ్ళీ తిరిగి రాదు అది అంతే కాబట్టి గతించిన వాటి గురించి ఎప్పుడు మనం చింతించొద్దు భవిష్యత్ అట్లనే భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు అంతే రాలేదు రేపటి గురించి చింతించకడే అన్నాడు కాబట్టి క్రిస్టియన్ డాక్టర్ని ఏందంటే గతం గురించి ఆలోచించొద్దు దాంట్లో నేను దాంట్లో జీవించద్దు ఫస్ట్ పాయింట్ పాస్ట్ లో ఎప్పుడు జీవించద్దు మనం భవిష్యత్తు గురించి మనకి అంత హోప్ లేదు కాని ఈ రోజు మన హోప్ అందుకే యహోషు అంటాడు ఈ రోజు మీరు తీర్మానించుకోండి అంటాడు అంటారు లేదా మీరు ఎవరు పక్షంగా ఉంటారు నేను నా ఇంటి వారిను యహోవాన్ని సేవించదము మీరు డిసైడ్ చేసుకోండి ఎవరు పక్షంగా ఉంటారు ఈ రోజు మోహ కూడా అది అంటాడు కదా ఈ రోజు మీరు దేవుని యొక్క రక్షణని మీరు చూసేదారు అంటాడు ఈ రోజు అంటే ఆయన మన దేవుని దృష్టిలో కరెంటు డే ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నాడు టుడే ఈజ్ ఇంపార్టెంట్ రేపటి గురించి మనం చింతించొద్దు గతం గురించి ఆలోచించద్దు అది అట్లుంటేనే కానీ మీ హెల్త్ బాగుండదు మీ వెల్త్ మీకు దగ్గరకు రాదు ఈ విషయం ఎందుకంటే అది దైవికమైనది విషయం నా తాను ప్రవక్త వచ్చి నువ్వు రాజు పోయింది నువ్వు చేయాల్సిన పని అయింది దుఃఖం కలుపుతాయండి స్వార్థమైనట్టే దుఃఖం నీ దుఃఖంలో నువ్వు అంటే స్వార్థము నీ ఉద్యోగం మర్చిపోయి నువ్వు స్వార్థపరువుడుగా నీ దుఃఖాన్ని సలుపుతావు నువ్వు అది జస్టిఫికేషన్ నేను దుఃఖాన్ని సలుపుతున్నాను అంటే అయ్యో కూతురు చనిపోయింది కదా అనేసి అందరూ పాపం పాపం అని మెచ్చుకుంటే నీకు తృప్తి అది తప్పది నువ్వు పాస్ట్ లో జీవిస్తున్నావు అది తప్పది నువ్వు ప్రెసెంట్ లో జీవించాల ఈ రోజు వచ్చి అక్కడ ఎంతో వెయిట్ చేస్తున్నారు నీ యొక్క డిసిషన్స్ వరకు నువ్వెన్నో లెటర్స్ సైన్ చేయాలి నువ్వు లోపల రెండు వారాలు కూర్చుంటే ఎన్నో పెండింగ్ ఉన్నాయి వర్క్స్ అవి ఎవరు ముగించాలా నిన్ను రాజుగా ఎన్నుకుంది నేనే కదా కాబట్టి అది మనం జ్ఞాపకం చేసుకోవాలా నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలంటే ఈ వాక్యాన్ని ప్రాక్టికల్ గా చూసుకోవాలా కాబట్టి ఇప్పుడు మీ ఫాదర్ గొప్ప సేవకుడు ప్రాంతంలో చాలా గొప్ప సేవ చేసిన అది దానికి ఈ ప్రాంతంలో మీరున్నారంటేనే అదొక ఎగ్జాంపుల్ అన్నట్టు ఇంతకాలం మీరున్నారంటే ఇంతకాలం దేవుని మిమ్మల్ని కాచు అంటే ఆయన సేవకు తగిన ప్రతిఫలం కానీ మీ సేవకు తగిన ప్రతిఫలం ఎవరు పొందుకోవాలా ఇప్పుడు ఆయన సేవకు తగిన ప్రతిఫలం మీరు అందరూ అనుభవిస్తున్నారు ఈ రోజు ఇక్కడ మళ్ళీ మీరు చేయకపోతే మీ మీ ఫలము మీ పిల్లలకి ఎట్లా వస్తుంది చెప్పండి కరెక్టా కదా మళ్ళీ మీరు సేవ చేయాలా లేదా అందుకే ప్రభు శిష్యులతో చివరి మాట ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతుంటే మేము మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి రెండే ఆజ్ఞలు మనకి లాస్ట్ ఇంకా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు మీరు సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్థం ప్రకటించండి నమ్మిన వానికి నమ్మి బాప్తిజం పొందిన వాడిని లక్ష్యంపబడు లక్ష్మిపబడును ఇవన్నీ చెప్పినట్ట సమస్త జనులని మీరు శిష్యులుగా చెయ్యుడి ఇది సెకండ్ ఆగ్ఞా ఈ రెండు ఆగ్ఞలు క్రిస్టియన్స్ పాటించారు నేను ఫ్రాంక్ చెప్తున్నా ఈ రెండు ఆగ్ఞలు ఈ రెండు ఆగ్ఞలు క్రిస్టియన్స్ పాటించారు నువ్వు ఫాలోవర్ అయితే ఎందుకు పాటించావు రెండు ఆగ్ఞలు ఆగ్ఞా అతి క్రమమే మేము పాటించకపోతే మీరు పాపం చేస్తున్నారు లేదా మీరంటే మీరు పర్టికులర్గా మీ గురించి చెప్తలేదు క్రిస్టియన్ కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాను క్రిస్టియన్ కమ్యూనిటీ ఏంటంటే ఈ ఆజ్ఞను పాటిస్తలేదు మెకానికల్ లైఫ్ ఓన్లీ రిలీజియస్ లైఫ్ దీన్ని ఫండమెంటల్ లైఫ్ అంటారు ఫండమెంటలిస్ట్ లేకపోతే దాన్ని ఏమంటాం అంటే లీగలిస్టిక్ లైఫ్ అంటారు ఇంగ్లీష్ లో లీగలిజం అంటారు లీగలిజం అంటే ఆచారబద్ధమైన జీవితం అది మనల్ని రక్షించదు ఆ విధానం మనల్ని రక్షించదు ఎందుకంటే ఆచారబద్ధమైన జీవితంలో నీకు భక్తికి కనిపిస్తావు శక్తి లేని వాడికి పైకి భక్తి కాని దాని శక్తిని ఆశ్రయించని వారి జీవితం కాబట్టి మీ ఫాదర్ ఇంత గొప్పగా సేవ చేసిందంటే మీరు అంత ఆశ్రదం పొందుకుంటారు అంటే మళ్ళీ మీ పిల్లల్ని ఎట్లా పొందుకుంటారు మీరు చేస్తేనే పొందుకుంటారు అది లాజిక్ అన్నట్టు కాబట్టి మీరు సేవ చేయాలంటే నేను పర్సనల్ కాదు కదా నేను ట్రైన్ డ్ కదా నేను ఎట్లా చేయాలంటే ఇవన్నీ మనుషులు కల్పించుకున్నారు ఫుల్ టైం పార్ట్ టైం సేవ అనేది మనుషులు కల్పించుకున్నారు బైబుల్లో ఎక్కడ లేదు ఒక వాక్యం ఉంది దాన్ని తప్పగా అర్థం చేసుకుంటారు ఆయన చెప్పిన ఉపమానంలో ఒక ఉపమానం చూపిస్తారు ఒక ఒక ధనవంతుడు తన పొలం పని కొరకు ఉదయాన్న లేచి కొంతమంది మరి పని వారిని తీసుకోవడానికి వెళ్లి సంతలకు పోయి కొంతమంది ఆరు గంటలకి కొంతమంది తొమ్మిది గంటల కొంతమందిని పన్నెండు గంటలకు కొంతమందిని మూడు గంటలకు కొంతమందిని దాని చివరికి సాయంత్రము ఐదు గంటలకి మరి కొంతమంది పనులకు పెట్టుకుని పోతాడు అందరికి సేమ్ పేజెస్ ఇస్తాడు అప్పుడు ఏం జరిగిందంటే అది నాకు నేను ఛాన్సల్ ఆ వాక్యం చెప్పి నాకు ప్రకటించిన పార్ట్ టైం ఫుల్ టైం అనేది లేదు ఒక కొద్ది నుంచి సైన్ వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకే చేస్తున్నాడు గంటలే చేస్తుంది సేవ ఒకడు గంటనే సేవ చేసాడు ఒకడు పొద్దున ఆరు గంట నుంచి సాయంత్రం ఆరు గంట వరకు చేసేడు ట్వెల్వ్ అవర్స్ చేసేడు అయినా గాని ఫలం ఇచ్చినప్పుడు వాళ్ళకి రివార్డ్ ఇచ్చినప్పుడు అందరికి సమానంగా ఇచ్చినప్పుడు పొద్దురు చేసిన వాడు అంటాడు వాడు వచ్చి గొనుగుతాన సరుగుతుంటాడు ఏమని సరుగుతుంటాడు మేము ఇంత కష్టపడి చేసినాం పొద్దురు కాబట్టి మాకు ఎక్కువ అనుకుంటాడు అనుకుంటాడు కానీ ఇప్పుడు ఆయన ఆ యజమాని నేను మీకు ఎంత ఇవ్వాలనుకున్నా అంతనే ఒప్పుకున్నా కదా మనం అగ్రిమెంట్ అదే కదా నువ్వు పని చేస్తే నీకు ఇంత ఇస్తాను అంతే ఇచ్చినాను కానీ నా ఇష్టం కదా నేను ఎవరికైనా ఎంత ఇచ్చుకుంటా అది నా ఇష్టం కదా అంటాడు కానీ నీకు అడిగినంత మట్టితే నేను అగ్రిమెంట్ ప్రకారం ఇచ్చిన కదా నేను నాలో అన్యాయం ఎక్కడుంది వాడు అన్యాయం చేస్తున్నాడు వాడు కూడా సేవకుడే అంటే వాడి సేవా జీవితంలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం తెలుసా వాళ్ళు ఒక కోవ జన ఇప్పుడు చెప్పాను నా కోవా ఎక్కువ అన్నది కొందరికి తెలుసా కోవా అది చెప్తే మళ్ళీ మీ మైండ్ ఇంకెంటో డైరెక్షన్ లో వెళ్ళిపోతాయి వాళ్ళు నిజమైన సేవ జీవితంలో ఉన్న వాళ్ళు కాదు అయితే లాస్ట్కి వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా మేము ఉదయం నుంచి ఇక్కడ నిలొచ్చున్నాము మమ్మల్ని ఎవరినన్నా పనిలో పెట్టుకుంటా అని కానీ ఎవరు కూడా మమ్మల్ని పిలవలేదంటాడు అంటే వాడికి ఆసక్తి ఉంది సేవ చేయాలని పని చేయాలని ఆసక్తి కానీ ఎవడు వాడిని పనిలో పిలుస్తలేడు అర్థమైందా మీకు అప్పుడు యజమాని అంటాడు నేను పిలుస్తున్నాను అండి జస్ట్ వన్ అవర్ ముందే ఇంకో రీతిగా ప్రవచనాత్మకంగా మీకు ప్రవచనం అంటే చాలా ఇష్టం కాబట్టి నేను చెప్తున్నాను ప్రవచనాత్మక చెప్పడం ఉదయం నుంచి చేస్తున్న వాళ్ళు పాతకాలపు మనుషులు వీళ్ళంతా ఎంతో కళి సేవ చేస్తున్నాడు థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి సేవ చేస్తున్న వాళ్ళు చివరికి ఆయన వచ్చే టైంకి సేవ చేసిన వాళ్ళ లాస్ట్ వన్ అవర్ ముందు చేస్తున్నారు చీకటి పడుతున్నప్పుడు చేసే వాళ్ళు చాలా కష్టపరమైన సేవ చేస్తున్నారు ఉదయం నుంచి చేసేవాడు మంచి సుఖమైన సేవ చేస్తున్నాడు అది ప్రవచనం అది యాక్చువల్ అర్థం చేసుకోవాలంటే కాబట్టి నువ్వు డిసైడ్ చేసుకోవాల నువ్వు ఉదయం నుంచి చేసే సేవకునివా సేవకురాలువా లేక లాస్ట్ చీకటి పడే టైంలో చేసే సేవకునివా నేనైతే డిసైడ్ చేసుకున్నా ఆ లాస్ట్ చీకటి పడే టైంలో చేసే సేవ నాది టఫ్ సేవా ఉండాలి ఆయన నేను చేస్తా ఎంత కష్టం సేవ చేస్తా చీకటి పడుతుంటది మనకి తెలియదు సరిగా మార్గం కనిపించదు ఎటు పోలో కూడా తెలియదు కాబట్టి అటువంటి టైంలోనే ప్రభు చూపిస్తారు మనకు మార్గం కాబట్టి టైంలో మనం వెళ్ళిపోతా ఉంటాం సరే నేను మీకు ఇవి చెప్తున్నానంటే మీరంతా సేవ చేయకపోతే మీకు ఒక మీకు చూపించను అది ఒక స్పెషల్ ఆధిక్యత మీరు పోగొట్టుకుంటారు రక్షింపబడ్డ వాళ్ళు అందరూ పర్లో పోతారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ శ్రమల గుండీ హతాసాక్షులై అందరు పోతారు కానీ ప్రభు సన్నిధిలోకి అడుగు పెట్టాలా ఎందుకంటే ఆ ప్రాణలో చూస్తాం అది చచ్చవుకంగా ఉంటది పర్లోక రాజ్యం అందులో ఏముండవు గంగాలము అవన్నీ ఉండవు స్థలము అతి పరిశుద్ధ స్థలం ఏముండవు జస్ట్ ఒక పెద్ద ప్రాంగణం లాగా ఉంటది దానికి పన్నెండు గుమ్మములు ఉంటే ప్రతి గుమ్మం దగ్గర ఇద్దరు దూతలు నిలబడి ఉంటారు అగ్ని కడ్గాలు పట్టుకుని ఉంటారు అని ప్రవచనం ఆ వాక్యం ఉంటుంది ఆ యోహాను భక్తుడు అది చూసి చూస్తున్నాడు ఆ దాంట్ వెలుగు వస్తూ ఉంటది ఎందుకంటే ప్రభుత్వ గొరపిల్ల లోపల ఆయన వెలుగుకి ఆ వెలుగు కొన్ని చదవ కొన్ని మైళ్ళ దూరంలో పడతామంటే ఆ వెలుగులో సంచరిస్తూ మనుషులు రక్షింపబడ్డ వాళ్ళందరు కాని భూరాజులు అనేవాళ్ళు దాని లోపలకి వెళ్తా ఉంటారట ఆ దూతలు ఎవరు ఆపరు వీళ్ళని పోలిస్తారు గాని అందరిని అడగిస్తారు ఎవరు లోపలికి పోలేరు ఒక్క చిన్న గుంపే లోపలికి ధైర్యంగా పోగలుగుతుంది దూతలు వాళ్ళని అడగిస్తలేరు ఆ గుంపులను ఉండాలా అన్నదే నేను ప్రయాస పడుతున్నాను అందరికి చెప్పడానికి ఎందుకంటే నేను కూడా ఆ గుంపులోనే ఉండాలా అని తీర్మానించుకున్నాను ఈ భూరాజులు ఎవరంటే చూడండి భూరాజులు అంటే మీరు అనుకోవచ్చు రాజులు కదా వీళ్ళు ఈ లోకాన్ని పరిపాలించాలి కదా అనుకుంటారు ఎందుకంటే ఇది మనకి శారీరకమైన అవగాహన సెక్యులర్ అండర్స్టాండింగ్ అంట భూరాజులు అంటే ఈ భూలోకంలో రాజులు కానీ అది కానీ కాదు ఆ విధానం నేర్చుకోవాలంటే నాకు ఒక ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిపోతుంది దేవుడు ఒక విధానాన్ని నేర్పించాడు ఇవి అర్థం చేసుకోవాలి ఈ వాక్యాలు నువ్వు అర్థం చేసుకున్నావు అనుకో నిన్ను ఎవడానికి ఇంకా ను సేవకుని వెళ్లిపోయి వెళ్లిపోతా ఉంటావు ఈ వాక్యాలు చెప్పుకుంటా ఎందుకంటే ఇవన్నీ ఓపెన్ అయిపోతాయి ఈ వాక్యాలు మీకు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ కదా ఇది ఇది రాయబడే ఆదికాండ మొదలుకొని ఈరోజు వరకు సిక్స్ ఇయర్స్ అంటాం మనం అంటే సిక్స్ ఇయర్స్ నుంచి చెప్పబడ్డ వాక్యాల ఇవి ఫిఫ్టీన్ ఇయర్స్ పట్టింది మొత్తం దీన్ని కంపైర్ చేసి రాయడానికి ప్రింటింగ్ చేయడానికి ఫిఫ్టీన్ ఇయర్స్ పట్టింది కాబట్టి ఇవన్నీ ఓపెన్ కావాలంటే ప్రభు ఒక విషయాన్ని బయలుపరిచింది అది ఏంటంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడే ఆ వ్యక్తి పేరు జేమ్స్ స్ట్రాంగ్ ఆయన తన జీవితం అంతా సాక్రిఫైస్ చేసుకుని ప్రతి పదానికి మీనింగ్స్ కనుక్కున్నాడు ఆ మీనింగ్స్ కనుక్కోడానికి ఏం చేసిండే ఒక నంబర్స్ ఒక విధానాన్ని కనుక్కున్నాడు నంబర్స్ ప్రతిదానికి ఒక నంబర్ ఇచ్చిండు ఆ నంబర్ ప్రకారంగా డిక్షనరీ ఓపెన్ అవుతుంది దాని ప్రకారం మనం ఆ నేమ్స్ వాటి సంబంధించిన పదాలు అర్థం చేసుకుని దాని ప్రకారం మనం సిద్ధపడొచ్చినట్టు నాకు అది చూపించింది చాలా ఎంత సులువగా ఉంది కొన్నిసార్లు ఎంత కష్టం ఇప్పుడు మీకు ఇంటర్నెట్ ఉంది కాబట్టి టక్ ఇంటర్నెట్ లో కొట్టి చూస్తారు మేము ఆ రోజుల్లో ఇంటర్నెట్ కాన్ఫిడెన్స్ అయితే జేమ్స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఎంటర్ గాని రకరకాల కాన్ఫిడెన్స్ ఉన్నాయి మళ్ళీ అందులో ఈయన ఒకటి స్పెషల్ అన్నట్టు ఇప్పుడు ఉదాహరణకి కామెంటరీస్ చూస్తాం మాథ్యూ హెన్రీ కామెంటరీ అనే ఫేమస్ కామెంటరీ టూ ఇయర్స్ అయిపోయింది దాని జమియన్ ఫాసెట్ బ్రౌన్ అని ఇంకొక కామెంటరీ ఇవన్నీ పాసాల దగ్గరనే ఉంటాయి ఈ పుస్తకం ఇంకా వేరే వాళ్ళ దగ్గర కొనరుండడు దాని తర్వాత బిషప్ కాఫ్మెన్ అనే వ్యక్తి కామెంటరీ ఇట్లా రకరకాల కామెంటరీస్ పెట్టుకుని సిద్ధపడతా ఉంటారు కానీ జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ ఎవరు చూడడం నేను చూడలే పాస్టర్స్ బిషప్స్ కూడా చూడరు నేను చూసిన చాలా సార్లు ఇంకా వాళ్ళతో పాటు తిరిగిన నాకు అయితే దేవుడు నాకు ఈ విషయం చూపించింది ఎందుకంటే ఈ జేమ్స్ ట్రాంగ్ నంబర్స్ తో చూస్తే నీకు కామెంటరీస్ కూడా అవసరం లేదన్నట్టు చూపిస్తాడు అంతా ఓపెన్ అయిపోతాయి తర్వాత కామెంటరీస్ వల్ల లేనివి కూడా జేమ్షాంగ్ నంబర్ ద్వారా బయటకు వచ్చినాయి నేను అట్లా ట్రై చేసుకుని నేర్చుకున్నా వాక్యం చెప్పడం అందుకు అందరూ ఈ వాక్యం పట్ల ఆకర్షింపబడుతూ ఉంటారు అంటే నేను చెప్పిన నేను కాదు ఇప్పుడు నేను ప్రతిరోజు మార్నింగ్ ఒక వాక్యం అప్లోడ్ చేస్తున్నా అప్పుడెప్పుడు టూ థౌసండ్ థర్టీన్ లో రికార్డింగ్ చేసిన వాక్యాలనే కొన్ని వాటి అన్నింటినీ యూట్యూబ్ లో కన్వర్ట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను నేను ప్రతిరోజు ఒక వాక్యం అయితే చేయకముందు ఒకసారి విందాం ఎందుకు చానాకాలమైంది కదా అనేసి నేను వింటుంటే అరే ఇది నా నోటకేలు వచ్చింది ఈ వాక్యం అనిపిస్తుంటుంది నాకు తెలీదు నా నోటగేలు వచ్చింది ఈ వాక్యం అంటే చూడండి బాగా అర్థం చేసుకోండి చెప్తుంది నేను కాదు అని నాకు అప్పుడు రియలైజ్ అయిన కరెక్ట్ ఇది నేను చెప్పింది నా వాక్యం అవి వింటుంటే అవి నాకు కూడా సరి చేస్తున్నాయి నా జీవితాన్ని చెప్పేవాడికి వినేవాడికి కూడా ఇద్దరికి అది వర్తిస్తుంది కదా వాక్యం అవి జానిస్తుంటే నాకు అప్పుడు కరెక్ట్ జేమ్స్ రాంగ్ నెంబర్స్ అనేది ఆ విధానం నేర్పడం వల్లే కదా మనకి ఇవన్నీ అర్థమైనాయి కాబట్టి నేను ఈరోజు మీకు ఒకటి డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తా ఎట్లా వాక్యాలు సిద్ధపడతాం అనేది ఆ విధానం మీరు నేర్చుకుని మీరు సేవకులు కావాలా మీరు సేవకులు కావాలంటే మీ ఉద్యోగాలు మానవ చెప్పలేదు ఎందుకు తెలుసా పావులు తన బిజినెస్ చేసుకుంటే సేవ చేసి అంతే కదా నేను ఎవరికి భారంగా ఉండలేదు అంటాడు చేసి ఉండలేదు ఆయననే కాదు అందరూ అందరూ కార్యంలో సేవ అంతా అక్కడనే ఉండే ఈ రోజే లేదు దురదృష్టంగా ఆయన పాస్టర్ని పోషించాలంటే పాస్టర్ని తప్పకుండా పోషిస్తాను ఎన్ని పోషించాడు తప్పకుండా పోషిస్తాడు కానీ ఒకటి ఏంటంటే నీ తలాంతులను నువ్వు వాడుకుంటున్నావా నీకు ఇచ్చిండే తలాంతులు లోకంలోకి నీకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాడు మంచి నాలెడ్జ్ ఇచ్చిండు వాటిని ఆయన మహిమ కొరకు నువ్వు వాడాలి వాడకపోతే ఇప్పుడు చాలా మంది వీడికి ఏది పనికి రాదు కాబట్టి వీడిని పాస్టర్ చేయాలంటున్నారు అది తప్పు కదా వీడు దేనికి ఫిట్ గాడు కాబట్టి సేవకుడిని ఫిట్ అవుతుంది అసలు అన్నింటిలో ఫిట్ అయిన వాడే ఫిట్ కావాలి నా దృష్టిలో ఈ లోకంలో నువ్ అన్నిటిని అన్నిటి విషయాల్లో నువ్వు నీ యొక్క జ్ఞానాన్ని టెస్ట్ చేసుకుని ప్రూవ్ చేస్తేనే కదా ఆయన కొడుకుని నిలబడాల సాక్షిగా వీడికి ఏది చేత కాదు కాబట్టి సేవ చేసే అది బ్యాడ్గా ఉంటది సాక్షడానికి కూడా కదా మన టాలెంట్స్ అన్ని చూపించాల ప్రభుకోరు పోయిన వారం అదే దేవుడు ఒక విషయం జ్ఞాపకం చేసింది మన ప్రభుకి మనం పాటలు పాడాలంటే ఎట్లా పాడాలా కడుపులకి రావాలట అదేదో చెప్తుంటే నేను ఆశ్చర్యపోయినా గుత్తగా అట పై పైకి పడడం కాదు పాట హృదయం అంతరాగాలు నీ కడుపులో నుంచి రావాలంట మొహమ్మద్ కరెక్ట్ ఎగ్జాంపుల్ గుర్తుకొచ్చి కిషోర్ కుమార్ మంచి సింగర్ యోడ్లింగ్ యోడ్లింగ్ అనేది ఒక టాలెంట్ ఆయనకి అది వేరే సింగర్స్ అని లేదు అని వాడతారు రీసెంట్ రా దాని యోడ్లింగ్ అంటారు ఇంగ్లీష్ లో ఒక కిషోర్ కుమార్ కి తప్ప ఏ సింగర్ కి లేదు మన దేశంలో అప్పట్లో అందుకు చాలా ఫేమస్ సింగర్ ఆయన దాని తర్వాత మహమ్మద్ రఫీ చాలా మంది ముఖేష్ మా నాడే పేర్లు వింటా ఉంటారు వాళ్ళు మంచి మంచి పడలు పాడుతుంటే అప్పుడు ప్రభు మాట్లాడుతుంటే వాళ్ళు ఈ లోకంలో మనుషులని మనుషులను ఆకర్షించుకోవడానికి అంత గంభీరంగా వాడితే నీ ప్రభు కొరకు నువ్వు ఎంత గంభీరంగా వాడాలి వాని కంటే మించి పడాలనా లేదా వానికంటే మించి వాడాలంటే మనం భయపడద్దు సిగ్గుపడద్దు మన ప్రభు కొరకు గంభీరంగా పడాల పాటలు మనం నేర్చుకోవాలి మంచి సాధన చేయాలి ప్రాక్టీస్ చేయాలి సింగింగ్ అప్పుడు మహిమ పరచాల కదా అటువంటి విధానం ప్రభు నేర్పించి మనం పాటలు నేర్చుకోవాలి ఎందుకు నేర్చుకుంటున్నా క్లాసికల్ అయితే పోయి టెంపుల్ కాదు నా వంతట నేనే నేర్చుకుంటున్నా ఇంగ్లీష్ క్లాసికల్ నేర్చుకుంటున్నా నా అంతట నేను అన్ని సాధ్యం ఎందుకంటే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ జీసస్ లేదా వాక్యం పౌలంటాడు ఆయన నామం మనం సమస్తం చేయగలం ఎందుకు చేయాలా అనేదే తెలవాలని ఎందుకు చేయాల నేను పాటలు పాడి క్యాసెట్స్ రిలీజ్ చేసి అందరు మెక్కు పొందాలనా లేక పాటలు పాడి నేను మహిమపరచాలనా దూతలతో పాటు మనం వాడుతున్నామంటే దూతలు కూడా జమ అయిపోతారు ఇక్కడ గంభీరంగా వాళ్ళు వార్తుంటే గడప కమ్ములు అదురుతున్నాయి లేవా ఆ రీతిగా మన ప్రార్థనలు మన పాటలు ఉన్నాయా సరే ఆ విషయాలు ప్రభువు మనతో మాట్లాడిండు ఈరోజు నేను మీకు రుతు గ్రంథం నుంచి ఒక విధానం నేర్పిస్తా అంటే మీరు చదివినారు చాలా సార్లు ఇవన్నీ వాక్యాలు మీకు అన్ని తెలుసు చిన్నప్పటి నుంచి మీరు చదివింటారు మీ ఫాదర్ వాక్యాలు చెప్తుంటే ఖచ్చితంగా మీరు కూర్చొని చర్చలో వినింటారు వినర లేదా కూడా అంతే మా ఫాదర్ వాక్యం చెప్తుంటే నేను కింద కూర్చొని వినేటండి మళ్ళీ నేను వాక్యం చెప్తుంటే మా పార్ కింద కూసం వినేటోడు ఇంటికి వచ్చినాక నన్ను కరెక్ట్ చేసేటోడు అదే నువ్వు తప్పు చెప్పినావు ఎట్లా తప్పు చెప్పిన అంటే ఒక రోజు చెప్పిండు ఆయన చనిపోక ముందు నీకు తెలుసా ఎంత మంది ఉన్నారు బైబుల్ అన్నాడు నాకు తెలియదు ఆయన చెప్పేంత వరకు ఇద్దరు కైన్లు ఉన్నారని నాకు ఒక్కడే కైన్ అనుకుంటున్నా ఇద్దరు కైన్లు ఉన్నారు కదా నేనేమనుకున్నా అంటే ఒక కాయిను మీకు తెలుసు ఎక్కడి నుంచి వచ్చినవాడు ఏ అన్న గదా ఇంకొక కాయిను ఎక్కడ పుడతాడు ఆహా దేవుని బిడెల సంతానంలోకి వెళ్ళి బయటకు వస్తారా యోసెపు సంతానమా నోవాహు సంతానమా ఏదో ఒక రక్షింపట్ అంటే ఒక దేవుని బిడెల కుటుంబంలోకి వెళ్ళి ఇంకొక అయిను అయితే నేనేమంటున్నా అంటే దేవుని కుటుంబంలోకి వెళ్ళి ఇటువంటి వాడు ఎట్ట పుడతాడు అని నేను అంటున్నా అంటే శరీరంగా ఆలోచిస్తున్నాను నేను అప్పుడు దేవుడు చెప్పిండు ఒకడున్నాడు కైన్ కరెక్టే అయితే అటువంటి వాళ్ళ నుంచి ఇటువంటి వాడు ఎట్లా వస్తాడు అది నేను మాట్లాడుతుంటే నువ్వు తప్పు చూస్తున్నా అని కరెక్ట్ చేసి అంటే చూడండి తల్లిదండ్రుల నుంచి మనం ఎట్లా కరెక్షన్ చేయాలా కేవలం ఈ లోకంలోనే కాదు దేవుని వాక్యంలో కూడా మనం కరెక్షన్స్ చేయించుకోవాలా అది విధానం మనం నేర్చుకోవాలా కాబట్టి ప్రభు ఒక తరం వారికి ఇది చూపించండి నేను అనుకుంటున్నా చాలా మంది తెలియదు ఇప్పుడు మీ మీ మొబైల్ ఫోన్స్ అన్నింటిలో బైబుల్స్ ఉంటాయి కదా మీరు అందరు బైబుల్స్ నా దగ్గర ఉన్న బైబిల్ చూసిండ్రా ఈ బైబుల్ ఒక రోజు నేను ఇంట్లో వాక్యం చెప్తుంటే శాం బ్రదర్ నా పక్కన కూర్చోండు వెరీ రీసెంట్లీ ఇది చూసి బ్రదర్ ఈ నంబర్స్ ఏంది అన్నాడు ఈ నంబర్స్ తెలుసు కదా ఇది నేను చేసుకుంటే నేను వాడే సాఫ్ట్వేర్ లో ఈ నంబర్స్ ఉంటాయి ప్రతి అక్షరానికి ఒక నంబర్ ఉంటుంది హెచ్చుతన స్టార్ట్ అవుతుంది ఆ నంబర్ జీవితం అన్నా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ అల్ఫాబెట్ అది దాని తర్వాత నంబర్స్ ఉంటాయి ఇదే ఆ జేమ్స్ ట్రాంగ్ అనే వ్యక్తి తన జీవితం మొత్తం సాక్రిఫైస్ చేసి ఆ మొత్తం కాన్ఫార్డెన్స్ రాసిండి అంటే డిక్షనరీ టైప్ అన్నట్టు అది ఇప్పుడు బైబిల్ ఉండే ప్రతి పదానికి అక్కడ ఒక నంబర్ ఇచ్చిండు ఆ నంబర్ ప్రకారంగా మనం పోయి పేజ్ ఓపెన్ చేస్తే దాన్ని ఆ నంబర్ సంబంధించిన విషయాలన్నీ బయటకు వస్తాయి అన్నట్టు అట్లా నేర్చుకుంటే దేవుడి వాక్యము ఎంత ఆచారంగా ఉంటుందో అప్పుడు నేను ఎవరిని కాపీ కొట్టలేదే అనిపిస్తుంది వేరే పాస్తలు చెప్పే వాక్యాలు నేను కాపీ కొట్టాను వేరే పుస్తకాలలో చూసిన కాపీ కొట్టాను అది నేర్పించింది దేవుడు ఎందుకంటే ఆయన సృష్టికర్త కదా అంతే ఆయన సృష్టికర్త కాబట్టి మనం చెప్పే దాంట్లో కూడా ఆయన సృష్టికి అనిపించాలా నువ్వు చెప్తున్నావు అంటే అందులోకి వెళ్ళి ఆయన సృష్టికి బయటికి రావాలి అంత ఇంతకు ముందు దాచిపెట్టిండే మళ్ళీ ఒక తరం వారి కొరకు వెయిట్ చేస్తున్నాడు ఆయన అందులో నువ్వు ఉండాలని ఒక తరం వారికే ఇవి అనుగ్రహించబడను వారికి అనుగ్రహించబడలేదు అన్నాడు లేదా వాక్యం ఉంది కొందరికి ఇవి అనుగ్రహించబడలేదు కానీ ఒక తరం వారికి అనుగ్రహించాడు ఎవరు ఆ తరం ఆయన కొరకు సమర్పించుకున్న తరం ఏలియా కూడా అదే ప్రార్థన చేస్తుంటాడు కదా పవ్వా నీ నామం నా నీ కొరకు రోషం కలిగి బయలుకు సాస్తాంగ నమస్కారం చేయని వాణ్ణి నేనొక్కనే అని ధీమాగా చెప్పుకుంటే దేవుడు ఏమంటారు సార్ ఎలియా నువ్వే కాదు నా కొరకు ఇంకా ఏడు మందిని నేను ఉంచుకున్నాను ఒక శేషం అంటే దాన్ని ఇంగ్లీష్ లో రెమినెంట్ అంటారు రెమినెంట్ అంటే చిన్న గుంపు ఏడు మందిని నేను ఎక్కడనో ఏర్పరుచుకున్నా అంటే ఏలి ఎప్పుడు తెలియదు వాళ్ళు ఎక్కడున్నారో అర్థమవుతున్నారు మీకు ఏలి ఎప్పుడు తెలియదు ఎక్కడున్నారో ఒకవేళ ఆ ఏలియా కాలంలో ఆ ప్రాంతంలో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఏలి దగ్గర వచ్చే వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కడరోజు స్కేటర్డ్ మనకు తెలియదు యువ సమాప్తిలో కూడా అంతే ఆయన ఎప్పుడు ఒక చిన్న గుంపుని జాగ్రత్తగా కాపాడుకుంటాడు శేషం అంటాం అందులో నువ్వు నేను అప్పుడే కాపాడబడతాం కాబట్టి మనం కూడా బయలుకి నమస్కారం చేయం అంటే బయలు దేవత అంటే లోకానికి సాదృశ్యం కాబట్టి మనము ఈ లోకాన్ని అంటుతాం జీవించే కాదు ఇవన్నీ నేర్పుతా ఉంటాడు దేవుడు కాబట్టి ఈ జేమ్స్ ట్రాంగ్ నంబర్స్ ని ఎట్లా వాడలో నేను మీకు కొంచెం ఒక నెక్స్ట్ టెన్ మినిట్స్ లో చూపించి క్లోజ్ చేస్తా వాక్యం దాని తర్వాత మీరు ఎట్లా సిధపాల వాక్యాలు అవి నేర్పిస్తాను దేవుడు మనకి ఇక్కడ కాబట్టి ఇప్పుడు చూడండి రుతు గ్రంథంలో చూసిన నేను నేను న్యూ టెస్ట్ మెంట్ కూడా చూసిన ఇదే విధానం ఆది మొదలుకొని ప్రథమ గ్రంథం వరకు ఈ నంబర్స్ తో ట్రై చేస్తే ఎంత కష్టతరమైన వాక్యము సున్యాసంగా అర్థమైపోతుంది అది అయిన విధానం నువ్వు చిన్న పిల్లల్లాగా ఉండి నడిపించిన గొర్రెల పేరు నడిపించే ప్రభావాన్ని ప్రార్థన చేసినప్పుడు మనల్ని నడిపించాలా లేదా ఎట్ట నడిపించాలా ఒక మార్గం చూపించాలా కాబట్టి ఇవి నేను అర్థం చేసుకున్నాను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ దాటిపోయింది ఇప్పటికి ఇది ధ్యానించి విధానాలు కాబట్టి ఈ రోజు ఒక్క విధానం నేను చూపిస్తాను దాని తర్వాత నీకు నడిపింపు ఉండాలా పరిశుదాత్మ నడిపింపు లేకపోతే వీటిని నువ్వు గ్రహించలేవు ఎంత నంబర్స్ చూసినా ఎంత డిక్షనరీస్ కాన్కాండెన్సెస్ కామెంటరీస్ చూసినా ఇవి అర్థం కావు అది సెక్యులర్ గా ఈ లోక అతీతంగా ఉంటది ఆ సబ్జెక్ట్ అట్లా ఉండడానికి మనుషులు ప్రభు చెంతకి ఆకర్షింపబడాలంటే ప్రభు మనుషులకెళ్లి వచ్చిన దాన్ని నువ్వు పాటించాలా అందుకే క్రీస్తులైన మనసు ధరించుకోవడం ఎందుకంటాడు ఆయన మనుషులకి వచ్చిన ఈ వాక్యాలు మళ్ళీ నీ మనసు కూడా అట్లనే ఉండాలా అప్పుడే ఆయన మైండ్ నుంచి ఏమచ్చిన వాక్యాలు నీ మైండ్ అర్థమవుతాయి ప్రభు ఈ రోజులలో మనకి ఈ విధానాలు చూపించాం కాబట్టి క్విక్ గా గ్రంథము మొదటి అధ్యాయము మీ దగ్గర ఆ యాప్ ఉంటే మీరు అది ట్రై చేసుకోవచ్చు దీని పేరు మై సోడ్ ఈ యాప్ పేరు ఈ యాప్ వచ్చినాక తక్కిన యాప్స్ అన్ని నేను తీసేసిన ఇది ఒక్కటే యాప్ నే ఇప్పుడు నేను అందరికి ఎక్కడ ఇదే పరిచయం చేస్తున్నా ఎందుకంటే ఈ సీక్రెట్ నాకు బయల్పరచబడ్డప్పుడు నేను ఎందుకు ప్రాఫిట్ పొందాలా అది స్వార్థం ఈ సీక్రెట్ అందరికి పోవాలా అందరితో షేర్ చేసుకోవాలా అందరు దీన్ని నేర్చుకోవాలా అందరు సేవకులు కావాలా కాబట్టి రూతు గ్రంథము మొదటి అధ్యాయం నుంచి మనం కొన్ని వ్యాఖ్యాలు చేస్తున్నాము ఇది ఓన్లీ ఇంగ్లీష్ లో ఉంటుంది కాబట్టి కొంచెం మీరు ఇంగ్లీష్ లోనే చూసుకోవాల్సి వస్తుంది దాని తర్వాత తెలుగు బైబుల్ ఇట్లా పెట్టుకుని తెలుగు బైబిల్ ని క్రాస్ చెక్ చేసుకోవాలి తెలుగు బైబుల్ రవి బ్రదర్ చదువుతా నేను ఇంగ్లీష్ లెకెల్ పాయింట్స్ చెప్తా ఉంటాను రుతు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చిన చూడండి చాలా అక్కడ ఇప్పుడు న్యాయధిపతులు ఏలుతున్న కాలంలో దేశంలో కరువు వచ్చింది మీకు తెలుసు న్యాధిపతులు ఎంతమంది ఉండే పన్నెండు మంది పన్నెండు మంది అనుకుంటా కరెక్ట్ పన్నెండు మంది న్యాయపతులు ఉంటారు బైబుల్లో న్యాయధిపతులు ఏలుతున్న కాలం అది అంటే ఇంకా ఇస్రాన్ దేశం మీద రాజులు లేరు న్యాయధిపతులు అంటే మీకు తెలుసు కదా గిద్యోను దాని తర్వాత దెబోరా వీళ్ళందరు న్యాధిపతులే అయితే వాళ్ళ కాలంలో జరిగిన ఒక కథ అని స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏముందంటే నవ్ ఇట్ కేన్ టు పాస్ ఇన్ దేస్ జడ్జెస్ రూల్డ్ దాట్ దేర్ వాస్ అయిట్ న్యాధిపతులు పరిపాలించిన కాలంలో కరువు కలిగింది బాగా అర్థం చేసుకోవాలా న్యాధిపతులు అంటే న్యాయంగా పరిపాలించే వాళ్ళే కదా బైబుల్ ప్రకారం న్యాధిపతులు మళ్ళీ వాళ్ళు పరిపాలించే కాలంలో కరువు ఎందుకు కలగాల వాక్యం ప్రకటిస్తప్పుడు మనం ఆ పాయింట్స్ అట్ట చూడాలా తర్వాత అప్పుడు ఏమవుతుందంటే కరువు కరువు అంటే ఏంది ఇమ్మీడియట్ గా అక్కడ హెచ్ సెవెంటీ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ అని ఉంది నంబర్ హెచ్ అంటే హెబ్రి జీ అంటే గ్రీక్ భాష కాబట్టి హెబ్రి భాషలోకి వెళ్ళి అది బయటకు వస్తుంది హెచ్ సెవెంటీ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ లో ఏముందంటే రకరకాల అర్థాలు ఉన్నాయి జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ లో కొన్ని మీనింగ్స్ ఇచ్చిండు అక్కడ అక్కడ ఏముందంటే కరువు అంటే ఆ కలి అని అంటే ఆ కళి అని తర్వాత ఏముంది చూడండి కొరత డర్త్ డిఏ ఆర్టీహెచ్ అంటే కరువు అంటే కొరత దాని తర్వాత తర్వాత ఇంకొక నెంబర్ ఇచ్చిండు అంటే ఫస్ట్ ఒక నంబర్ తో ఏమంటుండంటే కరువు అంటే ఏంది స్టార్ట్ చేస్తుండు మరి కొంచెం లోతులకు పోలప్పుడు హెచ్ సెవెంటీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ లో ఇంకొక మీనింగ్ ఇచ్చిండు సెవెంటీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఏమన్నా అంటే టు హంగర్ సఫర్ ఫ్యామిష్ బీ హ్యావ్ సఫర్ సఫర్ హంగ్రీ కాబట్టి కరువు అంటే దేనికి సంబంధించింది అంటే ఆకలికి సంబంధించింది దాని తర్వాత కొరతకు సంబంధించింది దాని తర్వాత శ్రమకు సంబంధించింది ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి కరువు అంటే శ్రమకు కూడా సంబంధించిన అర్థం ఇన్ని మీనింగ్ ఇచ్చిండ అప్పుడు మనము బోధించే సువార్త ప్రకటించే వాళ్ళు ప్రిపేర్ అవుతూ వాక్యాన్ని ఇవి కరెక్ట్ గా అర్థం చేసుకోవాలా అర్థం చేసుకుని న్యాధిపతుల కాలంలో ఎందుకు కొరత ఉంది న్యాధిపతుల కాలంలో ఎందుకు ఆకలి ఉంది న్యాధిపతుల కాలంలో ఎందుకు శ్రమ ఉంది కష్టం ఉంది అది క్వశ్చన్ పాయింట్ అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వాక్యం అంటే చెప్పినప్పుడు అక్కడ వింటున్న ఒక రకమైన క్వశ్చన్ మార్క్ ఉంటుంది వాళ్ళ క్వశ్చన్ మార్క్ ఉంటుంది దానికి ఇప్పుడు మీరు జవాబు ఇవ్వాలంటే నువ్వు కాదు ఇచ్చింది ఇక్కడ నుంచే జవాబు సో అప్పుడు నువ్వు సెకండ్ పాయింట్ సిద్ధపడుతున్నావు సెకండ్ పాయింట్ ఎట్లా ప్రిపేర్ కావాలా వాక్యం చెప్పడానికి అప్పుడు మీరు ఏం చేస్తారంటే వచనం రెండో వచనానికి వెళ్ళిపోతారు అప్పుడు ఏముంటుందంటే అండ్ అని స్టార్ట్ ఏ సర్టెన్ మ్యాన్ అని ఏ సర్టన్ అంటే ఒక వ్యక్తి అంటే వాడికి పేరు అప్పుడు మీరు ఇట్లా ప్రశ్నించుకోవాలి వాక్యం చెప్తప్పుడు ఏ సర్టెన్ మ్యాన్ ఎందుకు రాసి ఉంటే వాక్యం డైరెక్ట్ పేరు పెట్టొచ్చు కదా కింద ఉంది పేరు కానీ ఆరంభిస్తే ఏ సర్టెన్ మ్యాన్ ఆఫ్ బెత్ జూడా అని స్టార్ట్ అవుతుంది మ్యాన్ మీనింగ్ ఇచ్చింది మనకు అవసరం లేదు కానీ ఏ సర్టెన్ మ్యాన్ ఆఫ్ బెత్ జూడా అంటే ఒక వ్యక్తి అని స్టార్ట్ అవుతుండడు అంటే వాడికి పేరు ఎందుకు అంటే ఒక రకమైన వాడి గురించి అందుకు అంత చులకనగా చెప్పబడుతుంది పేరుతో ఆరంభించాల సాధారణంగా వాక్యం కానీ ఒక వ్యక్తి అని ఎందుకు స్టార్ట్ చేస్తున్నాడు ఇప్పుడు చూడండి అక్కడ బెత్ జూడా హెచ్ టెన్ థర్టీ ఫైవ్ హెచ్ థర్టీ సిక్స్టీ త్రీ రెండున్నాయి అక్కడ వర్డ్స్ టెన్ అంటే హెబ్రీ టెన్ థర్టీ ఫైవ్ లో ఏముందంటే బెత్లహేమ్ అంటే ఏ సిటీ ఇన్ జోడా బర్త్ ప్లేస్ ఆఫ్ డేవిడ్ ఏ ప్లేస్ ఇన్ జబులూన్ రెండు మీనింగ్స్ ఉన్నాయి దాని నంబర్స్ చూస్తాను నేను నంబర్స్ లో ఏముందంటే బెత్లహేమ్ అంటే అర్థమైంది హౌస్ ఆఫ్ బ్రెడ్ అంటే ఆహార నిలయం బెత్లహేమ్ కి అర్థమైంది చూడండి క్రిస్మస్ టైమ్ లో బెత్లహేమ్ గురించి చాలా మంది చెప్తారు ప్రతి చర్చలో బెత్ల హేమ్ లో ఏసు పుట్టెను అని పాట కూడా వాడతారు కానీ ఇక్కడ ఉంది బెత్లహేమ్ అంటే అర్థం ఏంటంటే హౌస్ ఆఫ్ బ్రెడ్ ఏ ప్లేస్ ఇన్ ప్యాలెస్టైన్ అని కూడా ఉంది దాని ఇంకా కొన్ని డీప్ రూట్ వర్డ్స్ ఉన్నాయి హెచ్ టెన్ జీరో చాలా డీటెయిల్ గా ఇచ్చిండు అంటే అంత డెప్త్ గా మనం వెళ్ళినా మనకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది స్టార్టింగ్ లో కాబట్టి మీరు ఎంత డెప్త్ గా వెళ్లిపోవాలంటే అన్ని పదాలు ఇస్తారు అక్కడ రూట్ వర్డ్స్ అని ప్రతి రూట్ వర్డ్ లో మీకు ఇంకా డీటెయిల్ గా డిస్క్రిప్షన్స్ వెళ్ళిపోతా ఉంటాయి a primitive root to build build or obtain children make repair set extension surely inni palalu unedi ant kadaam kaani manaku first meaning endante aahara nilayam bethlehem ante aahara nilayam", nilayam an ardam kavati ipudu chudandi a certain man of bethlehem joda went to sojourn ante prayanam ayyadu ekadiki ఇన్ ద కంట్రీ ఆఫ్ మోయాబ్ అంటే మోయాబు దేశానికి బయలుదేరేడు ఒక వ్యక్తి అని స్టార్ట్ చేస్తాం చాలాసార్లు చదివిన మనం మీ వాక్యం సరే ఇప్పుడు చూడండి మోయాబు అంటే ఏంది హెచ్ ఫార్టీ వన్ క్లిక్ కొడుతున్నా నేను హెచ్ ఫార్టీ వన్ ట్వంటీ మోయాబ్ అంటే ఏ సన్ ఆఫ్ లాట్ బై ఎల్డెస్ట్ డాటర్ లోతుకి తన పెద్ద కుమార్తెకి పుట్టిన మోయాబు కాబట్టి అది మీకు తెలుసు మీరు చాలాసార్లు చదివారు కానీ జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ ఏమని చూడండి From her mother's father, anundi. from her mother's father, Moab, an incestuous son of Lot, also his territory, H1, a primitive word, father in a literal and immediate or figurative and remote application, chief, father, patrimony, principal, compare names, in itchner. What is it? What is it? 41-24 law, son of Lot, anun dante, Lotho Santanam, so let me tell you, Moabu, మోయాబు శతమైన దేశం అని మనకు తెలుసు ఎందుకంటే ప్రభు మోయాబులను అమూలను శప్పించినట్టు మనం చూస్తాం ఎందుకంటే వాళ్ళ పుట్టిన విధానం అని కాదు వాళ్ళు జీవించిన విధానం అని కాబట్టి మోయాబు శితమైంది బెట్ల హేము జూడ దాని తర్వాత మోయాబు తర్వాత ఇక్కడ మనం దీని వాక్యాన్ని మనం ప్రిపేర్ అవుతాడు ఎట్లా చెప్పాలంటే బాగా అర్థం చేసుకోండి అని చెప్పాలా ఏమని చెప్తాము ఒక వ్యక్తి వాడి పేరు లేదా కష్టంగా పేరుంటది కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఉంది ఎందుకంటే దేవుడు ఎందుకు పేరు పెడతలేడు బాగా అర్థం చేసుకోండి బెత్లహేము జూడని విడిచిపెట్టిండు అంటే ఆహార నిలయము నా తండ్రి ఇంట ఆహారం అని ఉంది అక్కడ ఇంకొక మీనింగ్ నా తండ్రి ఇంట ఆహారం గలదు బెత్లహేము అంటే నా తండ్రి ఇంటిలోని ఆహారము అని అర్థం అటువంటి స్థలము తండ్రి ఇంటిలోని ఆహారం విడిచిపెట్టి ఒక దేశం వెళ్ళిండు అక్కడ ఆహారం ఉందని ఏందా దేశము మోయాగు మోయాగు శితమైందని తెలుసు అయినా తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఈ లోకం జూడడానికి వెళ్లిండు అని స్టార్ట్ చేస్తాం వాక్యం మనం ప్రిపేర్ అవుతూ తండ్రి ఇంట ఆహారం ఉండంగా దాని విడిచి మోయాబు దేశం వెళ్ళిండు అని చెప్తున్నాడు కానీ ఇక్కడ ఏమైనా చూడండి మన తండ్రి ఇంట ఆహారం అంటే మళ్ళీ ఎర్శలం లో కూడా కరువు ఉంది కదా ఈశాల దేశంలో కూడా కరువు ఉంది కదా అంతే కదా లేకుంటే మోయాబకి ఎందుకు వెళ్తాడు అంటే బెత్ల కూడా దాని పేరుకి తగినట్లు అక్కడ ఆహారం లేదు పేరుకి తగినట్లు ఆహారం లేదు అక్కడ కూడా కరువు ఉంది కాబట్టి అది విడిచిపెట్టి ఆ దేశాన్ని ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మోయాబు తర్వాత అండ్ అండ్ హిస్ వైఫ్ అండ్ హిస్ టూ సన్స్ అని మనిషి పేరు రెండవ వచనంలో ఆ మనిషి పేరు ఎలిమెలేక్ చూడండి ఇప్పుడు చూడండి ఎలిమెలేక్ అంటే హెచ్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ దానిమీద క్లిక్ కడుతున్నా ఫోర్ అంటే ఏమన్నా తెలుసా గాడ్ ఆఫ్ కింగ్ రాజ్ యొక్క దేవుడు ఎలిమెలెక్ అంటే అర్థం అంటే నువ్వు ఒక రాజు అనుకో నీ దేవుడు ఎలిమెలెక్ అంటే రాజు యొక్క దేవుడు మన రాజుకే రాజు అంటేనే గొప్పవాడు కదా మళ్ళీ రాజుకు దేవుడు అంటే దేవుడు మరీ గొప్పవాడు ఇప్పుడు అర్థం చేసుకోండి ఎలిమిలకు ఆయన పేరుకు తగినట్లు నేను రాజునైతే నా దేవుడు గొప్పవాడు అని చెప్పుకోవాల సాక్ష్యం కానీ అటువంటి వాడు ఏం చేసిండు తండ్రి ఇంట ఆహారము అన్న స్థలాన్ని విడిచి క్షపితమైన మోయాబుకు వెళ్లినట్లు మనం చూస్తాం దాని తర్వాత ఏం జరిగిందనేది కొన్ని వర్షాలు దాని తర్వాత అతని భార్య పేరు నయోమి ఇప్పుడు చూడండి నయోమి అంటే హెచ్ నయోమి భార్య పేరు హెచ్ ఫిఫ్టీ టు సెవెంటీ ఎయిట్ ఎంత 5281 టు ఎయిటీ వన్ అక్కడే అండ్ కిహ్లో కానీ ఇక్కడ జేమ్స్ స్టాంగ్స్ లో ఏముందంటే హెచ్ లో ఎయిటీ లో ప్లెజెంట్ నయోమి అంటే అర్థం ఏం తెలుసా సంతోషము గలది అర్థం ఆయన పేరులో సంతోషము నయోమి అంటే చూడండి నయోమి అంటే సంతోషము గలది ప్లెజెంట్ అని ఉంది ఇక్కడ ఫిఫ్టీ లో కైండ్నెస్ దీన దీన దీనురాళ్ళు దాని తర్వాత సంతోషం గలది ఆనందం గలది అందమైన స్త్రీ అని ఉన్నాయి ఇక్కడ పదాలు దాని తర్వాత డిలైట్ స్ప్లెండర్ గ్రేస్ వైభవం ఇన్ని పదాలున్నాయి పేరుకి నయోమి అంటే సంతోషం గలది సమాధానం గలది వైభవం గలది అందమే సౌందర్యం అది ఇన్ని పదాలున్నాయి అయితే ఇప్పుడు చూడండి దీన్ని మీరు ఎట్లా వాక్యం ఇవన్నీ సీక్రెట్స్ అట్లా ఉంటాయి ప్రతి వాక్యంలో వాళ్ళ పేర్లకి వెళ్ళి దేవుడు ఒక సత్యాన్ని మనకి చూపిస్తూంట ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది ఆయన ఇద్దరు కుమారున్నారు కదా మహలోను కిలియోన్ మహలోన్ అంటే ఫార్టీ టూ ఫార్టీ అంటే స్ట్రాంగ్స్ లో ఫార్టీ టూ ఫిఫ్టీ ఎయిట్ లో ఫ్రమ్ రూట్ వర్డ్ ట్వంటీ లో మహలోన్ అంటే వ్యాధి అట్లా పెట్టుకుంటారు అన్న పేరు మహలన్ అంటే సిక్ అని ఉంది ఇంకా తర్వాత కిలియోన్ థర్టీ సిక్స్ అంటే డిస్ట్రక్షన్ అని ఉంది మీకు తెలుసు డిస్ట్రక్షన్ అంటే నాశనం కరెక్ట్ ఎవరన్నా పెట్టుకుంటారు అట్లా పేరు నా కుమారుని పేరు డిస్ట్రాక్షన్ అని పెట్టుకుంటాడా చూడండి వాళ్ళ పేర్లకు తగ్గినట్లు ఒకటి సిక్ అయిపోయింది ఒక డిస్ట్రాక్ అయిపోయింది ఇద్దరు చనిపోతారా లేదా ఎట్లనో పెట్టుకోరీ మన ప్రభు మొద చూపిస్తున్నాడు చూడండి మహలోను అంటే సిక్ కిలి అంటే డిస్ట్రక్షన్ నాశనం అని తర్వాత మొయాప్కి వచ్చి అవన్నీ మనం చూసినాం తర్వాత ఏం జరిగింది మూడో వచనం నుంచి ఎలిమెలి అండ్ ఎలిమెలి చదువు మూడవ వచ్చిన చూడండి భర్త చనిపోయినాక ఇంకా అక్కడ ఎందుకుండాలా వాళ్ళు రావచ్చు కదా నిర్షణి తిరిగి రావచ్చు కదా కానీ అక్కడే నిలిచిపోయినారు చూడు ఆమెకు ఎక్స్పీరియన్స్ ఇచ్చిండే దేవుడు నీ పేరుకి తగినట్టు నీలో ప్లెజెంట్ లేదు నీలో సంతోషమే లేదు పేరేమో సంతోషము జీవితము దుఃఖంతో ఉంది ఎందుకు దుఃఖం ఉందో నీకు అందరి హెల్స్ తండ్రి ఇంటి ఆహారాన్ని విడిచిపెట్టి శితమైన దేశానికి నువ్వు వెళ్తే నీకు తండ్రి ఎట్లా సహాయపడతాడు నువ్వు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నావు ఆయన విడిచిపెట్టి వెళ్లిపోయిన దూరం కాబట్టి నీకు ఏం జరిగిందో ఇప్పుడు చూడండి భర్త దాని తర్వాత నాలుగవ వచనంలో మహలోని కీలిలో ఏం చేసినా చూడండి వారు తప్పగా అన్య స్త్రీలను వివాహం చేసుకోద్దలకి అనుగ్రహించబడింది అవిశ్వాసాలతో విశ్వాసాల పొత్తి కుదరదని కానీ వాళ్ళు పెళ్లి చేస్తున్నారు ఇక్కడ ఎవరిని శితమైన వంశంలో పుట్టిన వాళ్ళని ఇద్దరిని పెళ్లి చేసుకున్నారు దాని తర్వాత ఏం జరిగింది అక్కడే మనం ఇంక సిస్టమ్ నేర్చుకుంటున్నాం మీరు ఇవన్నీ చదివి చిన్నప్పటి నుంచి మీకు తెలిసి వ్యాఖ్యలు కానీ ఒక సిస్టమ్ ఎట్లా దీన్ని నేర్చుకుంటే మీరు కరెక్ట్ గా వాక్యం ప్రిపేర్ అయ్యి చెప్పగలరు మనుషులకి అది విధానం నేర్చుకుంటున్నాం ఓర్పా అంటే హెచ్ మోయాబైట్ వైఫ్ ఉమెన్ వైఫ్ ఆఫ్ కిలియోన్ ద సన్ ఆఫ్ నయోమీ అండ్ సిస్టర్ ఆఫ్ రూత్ అని ఇక్కడ జేమ్స్ స్ట్రాంగ్స్ లో ఏముందంటే ఓర్పా చాలా ఆశ్చర్యకరీ సిక్స్టీ టూ జీరో టూ లో ఆర్ బ్యాక్ ఆఫ్ ద నెక్ దేప్ ఎన్ఏ back of the neck annundi or hence the back back neck inni padalu nedi ayu pair ki 6202 le em undante primitive root rather identical with the idea of sloping ante oka dikku ongeredi anartham dan tarvata properly to bend downwards ante krindi ki chuseredi but used only as a diminutive form to break the neck Hence, to destroy, that is, beheaded, break down, break, cut off, strike off, neck. <nome> so, that means, the man so, the so, hmm. who was wearing a mask. What's the name? Orpa. Orpa means, the man who was wearing a mask. He wasn't wearing a mask. He was wearing a mask. He was wearing a mask. He was wearing a mask. Everyone was wearing a mask. But Naomi, he didn't have a mask. But he didn't have a mask. ఆమె భర్త పేరు ఏంది ఎలిమెలేక్ ఎలిమెలెక్ అంటే రాజు దేవుడు రాజు యొక్క దేవుడు అంత అంటే దేవుడు లాంటి వాడు కాపాడాల ఒక రాజుని మరి ఆయన కాపాడలేకపోయాడు ఆయన జీవితాన్ని కాపాడబడలేకపోయింది ఇప్పుడు చూడండి రూత్ అంతేనా రెండవ రూత్ హెచ్ సెవెంటీ త్రీ ట్వంటీ అంటే ఏంటంటే సెవెంటీ త్రీ అంతేనా నంబర్ సెవెంటీ ఎంత చెప్పిన హెచ్ సెవెంటీ త్రీ ట్వంటీ సెవెన్ ఏముందంటే ప్రాబబ్లీ ఫ్రమ్ హెచ్ సెవెంటీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ రూత్ కి ఫ్రెండ్ అంటే ఒక స్నేహితురాలు ఫ్రెండ్ రూత్ రూత్ అనే పదానికి అర్థం ఏంది ఒక స్నేహితురాలు అన్న విషయాన్ని కాబట్టి ఆ స్నేహితురాలు గర్భంలోకి కదా ఎస్టో పుట్టడం చూస్తాం చాలా సంవత్సరాల తర్వాత రూత్ బోయజ్ గర్భంలోకి ఆయన జెస్సీ పుడతాడు అంటే దావెదు తండ్రి యశయి రూతు గర్భంలోకి వెళ్ళి పడుతాడు యశి గర్భం నుంచి దావిందరాజు దాని తర్వాత యేసు ఇష్టమంది వస్తా కరెక్ట్ అంటే ఒక అన్య స్త్రీ గర్భం నుంచి ఏసు రావాలా ఎందుకు రావాలా ఆమె పేరుకు తగినట్లు జీవించింది కాబట్టి తన పేరుకి తగినట్లు బ్యాక్ నెక్ తిరిగింది కానీ రూత్ ఏం చేసింది ఒక స్నేహితురాల్లాగా నవోమిని హత్తుకుంది నవోమి అంటుంది నా పేరుకి తగినట్టు నేను చూడండి వాక్యం బర్త ఇద్దరు చనిపోయినాక ఏం జరిగింది ఐదవ వర్షంలో అండ్ మహలోన్ అండ్ కిలియోన్ డైడ్ ఆల్సో బోత్ ఆఫ్ దెమ్ అండ్ దుమన్ వాజ్ లిఫ్ట్ ఆఫ్ హర్ టూ సన్స్ అండ్ హర్ హస్బెండ్ దాని ఏమైంది ఆరో వర్షంలో దెన్ షీ అరోజ్ విత్ హర్ డాక్టర్ ఇన్ లా దట్ షీ మై రిటర్న్ ఫ్రమ్ ద కంట్రీ ఆఫ్ మోయా for she had heard in the country of moab how that the lord had visited his people in giving them bread i am a winner ante endante bethlehem lo tirigi aaharam vachindi antam mundhe em undindi aathmeeyanga kuda aaharam ledha akkada prakruthi sahayam kuda aaharam ledha meeru evarandi cheppagalaru ee roju inda aathmeeyanga aaharam aa deshamlo christians andaru pothunnaru 50000 rupees tickets pettukonu bethlehem gothunnaru ee roju <coughs> andar <coughs> visalpal <coughs> desh prantham galthunnaru akkada అక్కడ అది పరిశుద్ధ స్థలం ఎట్లయింది పరిశుద్ధ స్థలం నీ హృదయం కదా క్రైస్తవులు కదా పరిశుద్ధ జనంగం పేతురాష్ట్ర పత్రికలు ఇస్తాం దేవుడు దేవుడు మనల్ని పరిశుద్ధ జనంగా మార్చుకుని అంటాడు చీకట్ల నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగు నడిపిస్తామని గుణాతిశయాలను ప్రచురించిన నిమిత్తం ఏర్పరచబడ్డ వంశం తయారు చేసింది వాళ్ళు కాదు యాక్చువల్ ఇది రీప్లేస్మెంట్ కాదు మనం వాళ్ళని రీప్లేస్ చేస్తే పాత నిబంధన కాలంలో కూడా కొంతమంది ప్రభుత్వం నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కదా తగ్గిన వాళ్ళు లేరు యుగ కూడా అదే కాబట్టిత్లహేము అంటే తండ్రి ఇంటి ఆహారము కాని దాన్ని విచ్చిపెట్టి మొయకపోయి తన జీవితం అంతా శ్రమల పాలయ్యింది అందరి బాగొట్టుకుంది కాని తిరిగి విన్నది నా దేశంలో ఆహారం ఉందంట అని అప్పుడు తిరిగి వస్తుంది చూడండి కష్టాలు వచ్చినాకనే మనుషులు ప్రభు చేత గడను చూస్తూ సుఖం ఉన్నప్పుడు ఇంకొకటి ఏంటంటే కష్టాలలో అన్ని పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోవద్దు దాన్ని లెసన్ నేర్చుకోవాలి నయోమి తీసుకున్న డెసిషన్ ఎంత డేంజరస్ డెసిషన్ నయోమి తీసుకోలేదు తన భర్త తీసుకున్నాడు అంటే భర్తకు నచ్చజెప్పిండాల్సిందేమే కానీ చెప్పలేకపోయింది ఆధర్లా ఒబీడియన్స్ అరీత ఉండే కానీ తన భర్త తీసుకున్న డెసిషన్ వలన తన కుటుంబం అంతా చిన్న భిన్నమైపోయింది తన పిల్లలు పోగొట్టుకుంది తన భర్తను పోగొట్టుకుంది తన పేరుకి తగినట్లు సంతోషమే లేదు ఆమె జీవితంలో సంతోషం ఉంది ఆమెకి తిరిగి దేశం వచ్చినాక కూడా సంతోషం లేదు ఆమెకింలోనే ఉంది కానీ తనతో పాటు రూ తీర్మానించుకుంది కదా అత్తాకోడలు అంటే ఎగ్జాంపుల్ అక్కడికెళ్ళే స్టార్ట్ అవుతుంది ఎక్కడైనా మత పదం అయిపోయానికి వస్తే మనం చూస్తాము యేసు బాబు అంటాడు కోడలికి ఎందుకు వాళ్ళదో మనకు తెలుసు ఎందుకంటే అత్త రక్షణ పొంది కోడల రక్షణ పొందకపోతే ఎట్లుంటది అలా సమాధానం ఉండదు అదే రీతిగా అల్లుడు రక్షణ పొంది మామ రక్షణ పొందకపోతే సమాధానం ఉంటదా ఉంటది ఎట్టి పరిస్థితిలో ఉండదు ఎందుకు ఉండదు అంటే కాబట్టి అత్త కోడలకు ఎందుకు పడదో ఇప్పుడు మనకు అర్థమైంది సరే కొన్నిసార్లు అన్నీ లేదు అత్త కూడా రక్షణ పొందిందే ఆయన కోడలకి వాడుకోలేదు కోడవల రక్షణ పొందిందే కోడల రక్షణ పొందింది అత్త రక్షణ పొందింది ఆయన కూడా ఆడుకుంటున్నారు ఎందుకు గట్రా ఆడుకుంటున్నారు సంపూర్ణతకు రాలేదా పరిపూర్ణంగా తయారు కాలేదా వాళ్ళు కి చోటిస్తున్నారు అంతే ప్రభుకి చోటిస్తే సమాధానం వస్తుంది కి చోటిస్తే కొట్లాట్లే వస్తాయి కాబట్టి ఎంత కొట్లాట్లు వచ్చినా అన్నింటినీ తలలన్నిటిని భరించాలి అదే శ్రేష్టమైన ప్రేమ కాబట్టి రూత్ తీర్మానానికి తగినట్లు తను తన బోయాజ ఇక్కడ బోయాజక్ సంబంధించినవి కూడా చాలా మీనింగ్ అయినా అవన్నీ ఇప్పుడు చూపిస్తాను గానీ ఈ యొక్క సిస్టమ్ మీరు నేర్చుకోవాలనేదే విధానం నేను మీకు చూపిస్తున్నాను తర్వాత ఇంకొకటే న్యూ టెస్ట్మెంట్ లో చూపించి నేను వాఖ్యాన్ని ముగిస్తా పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఎట్లా వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలా అనేది ఒక విధానం నేర్పించింది దేవుడు పరిశుధాత్మ అభిషేకం ఉండాలా లేకుండా ఈ విసిష్టం అర్థం కాదు ఈ ఈ నంబర్స్ మీకు ఎప్పటికీ అర్థం కావు నేను చాలా మంది పాస్లో చూపిస్తే పిచ్చి పిచ్చి గురించింది ఏం లేదు ఇవన్నీ మాకేం అర్థం కావట్లేదు ఇంకొకనాడు ఇవన్నీ నువ్వు తెలుగులో రాసిరా అంటున్నాడు ఆయన లైఫ్ లాంగ్ డెడికేట్ చేసుకొని రాసింది అటు ఇంగ్లీష్ లో ఆది హీబ్రూ భాష కదా ఈ ఇంగ్లీష్ పదము హీబ్రూ పదంలో ఏముంది ఒరిజినల్ గా అది జేమ్ నంబర్స్ అనుకున్నాడు ఆయనకు అనుకుంది విధానం అది స్ట్రాంగ్ అనేది ఫ్యామిలీ నేమ్ జేమ్స్ స్ట్రాంగ్ అయితే ఆ నంబర్స్ కనుకున్నప్పుడు హీబ్రూ లాంగ్వేజ్ లో హీబ్రూ బైబిల్లో ఆ హీబ్రూ పదానికి ఏం మీనింగ్ ఉంది అనేది రాసుకుంటు న్యూ టెస్ట్మెంట్ అంతా గ్రీక్ భాషకి వెళ్తే చేయబడింది కాబట్టి గ్రీక్ భాషలో ఆ పదానికి ఏ మీనింగ్ ఉందో గ్రీక్ రూట్స్ నుంచి తీసుకున్నాను రూట్ వర్డ్స్ అంటారు ఆ రూట్ వర్డ్ నుంచి తీసుకుంటే గానీ ఇది ఏ స్థితిలో ఏ రీతిగా చెప్పబడిందో మనకు అర్థమే కాదు మీకు ఇంకొకటి నేను చూపించేస్తాను లూక సుమవార్థాలు ఉంటది అది చూపించి నేను వాక్యాన్ని ముగిస్తా మీరు ఈ రీతిగా పాటించండి మీరెంతో సునాయాసంగా దేవుని వాక్యాన్ని సిద్ధ సిద్ధ ప్రిపేర్ చేసుకోగలరు మీకు ఎక్కడైనా ఆసక్తి వస్తుంది ప్రభుకి ప్రభువుని మహిమపరచడానికి కొరకు ఈ వాక్యాలు చెప్పడానికి కొరకు